నివాసము పరలోక మందున్నది రానయ్యు నా రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదం మన యొక్క నివాసము పరలోకమందున్నది రానయ్యునా రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదం ఏ తెగులు ని గుడారము సమీపించదయా అపాయమే మీ రానే రాదు రానే రాధయ దేవుని కొరకై మన ప్రయస్ సములు పెద్దము కాని కావు కదలాక్కుండా స్థిరముగా ప్రయసపడుదాము దేవుని కొరకై మన ప్రాయసములు పెద్దాము కాదలాకుండా సపడుదాము ఏ తెగులు నీ గుడారము సాీపించదయా అపాయమేమి రాదు రాణి రాధయ్యాక్యం చేసుకున్నాం ప్రార్థన చేసి వాక్యం చూస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తంది జీవాధిపతి సర్వనదుల సర్వశక్తి మంతుల గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడైనా కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టిన ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ సంగులో సమయం గడిపే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు అతన్నిటిని బట్టి నీకు ఎంతో వన్నాలిస ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా ఆ కృపమైనా నీకు ఎంతో వన్నాను ప్రభావ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామవున ప్రభావ్వా గృహంలో మేము అడుగు పెట్టాను ఈ గృహానికి మీకు పరలోక శాంతి సమాధానం కలుగురు దాకా ప్రతి చీకటి దురాత్మ అంధకార దృష్ట శక్తులను ప్రతి రోగాలు చీకటి శక్తులను గద్దిస్తాను ఏసుక్రీస్తు నామౌనం ఈ ప్రాంతాన్ని ఈ కుటుంబాన్ని విచ్చిపెట్టుకో సహా శక్తుల ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు ప్రభావ మీరే సహాయపడిందైనా మీ ఆత్మకార్యకులు జరిగించాను ప్రభావ నా దేవా ప్రభావ మీ వాక్యమే ధ్యానించబోతుందిగా ఓ ప్రభావం మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మ అభిషేకం తెచ్చేయండి పరలోక్యాన్ని అనుగ్రహించడం మీ వాక్యమైన సత్యం గ్రహించలాగిన మా ఆత్మీయత ఇప్పని ప్రభావం మీరు మాతో మాట్లాడడం బలపచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామము హలయ రాసిన పత్రిక రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఇది మనకు తెలిసిన వాక్యమే కానీ ప్రతి దశలో మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ రీతిగా మనము ఈ లోకంలో జీవించాలా విశ్వాసమైన జీవితంలో ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఎలాంటి పరిమాణాలు మనకి ఎదురవుతాయి ఏ రీతిగా మనకి ఇవన్నీ మనకి ఎదురు పడినప్పుడు మనం వాటిని ఎదుర్కోవాలా ఏ రీతిగా ప్రభువుకు మనం సమర్పించుకొని ఆయన శక్తిని మనం ఆశ్రయించినప్పుడు మనం బలపరచబడతా ఉంటాం ఎందుకంటే ఈ లోకంలో మనం ఈ లోకంలో చూస్తే మనము ఒక దశలో మనకి ఏమనిపిస్తుంటే మన సొంత శక్తి మీద మనం ఆధారపడతా ఉంటాం కానీ మన సొంత శక్తి మీద మనం ఆధారపడితే దానికి ఏం లాభం లేదన్నట్టు అది శరీరం నీ నీ ప్రాణానికి నీ నీ యొక్క అది వర్తిస్తుంది కానీ నీ ఆత్మకు మనకు వర్తించదు ఎందుకంటే ఇది శరీరానికి నువ్వు కష్టపడతావు నువ్వు నువ్వు నేను కాపాడుకోవాలంటే ఏదో ప్రయాస పడుతూ ఏదో ఒక రీతిగా చేస్తూ ఉంటాం మనం కానీ ఒక విషయం ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే దేవుని శక్తి మనకు అవసరం ఎందుకంటే ఆయన ఆత్మ మనకి ఎంతో అవసరం అన్నట్టు ఎందుకంటే ఆయన ఆత్మ లేకపోతే మనం ఆయన కొరకు జీవించలేం లోకంలో దేవుని శక్తి లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేం కాబట్టి ఆయన శక్తి మనకి ఎంతో అవసరం ముఖ్యంగా విశ్వాస జీవితంలో మనం చూస్తే ముఖ్యమైన ఏంటంటే ప్రతి విశ్వాసీ ఈరోజు యుద్ధంలో ఉన్నరు వాళ్ళు ప్రతి విశ్వాసీ ప్రతి ఒక్కరు నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ అంటే యుద్ధంలో ఉన్నారు కాబట్టి యుద్ధంలో ఉన్న వాళ్ళు ఎట్టు ఉండాలి ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి కదా కాబట్టి మనం యుద్ధం మనం చేసేది మనకు తెలుసు అవి దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ప్రతి క్షణం మనం వెంటాడుతూనే ఉంటాయి ఒక సమస్య పోతే ఇంకొక సమస్య అట్లా రకరకాలుగా అవి వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే అవి ఒకటి కావు ఎన్నో విధాలుగా ఉన్నాయి అవన్నీ కానీ వాటన్నిటిని మనం విజయం పొందాలంటే దేవుని శక్తి మనకి ఎంత అవసరం కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాలా ప్రభు చెప్పిండు శత్రు బలం అంతటి మీద నీకు కాబట్టి ఆ అధికారం మనం వాడుకుంటున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే రక్షింపబడ్డ మనం ఆయన ఆశ్రయించే కాబట్టి ఆయన మన హృదయంలో ఉంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఏసుప్రభ మన హృదయంలో ఉంటే ఈ లోకంలో ఏది వచ్చినా నువ్వు దాన్ని జయించగలవనట్టు ఏ సుప్రభు మన హృదయంలో ఉండాలా ఆయన శక్తి మనకు అవసరం అందుకే పౌలు అంటాడు ఇక్కడ చూడండి తొదుకు అయితే తొదుకంటే ఏంటి చివరికి అన్నట్టు తొదక్ చదవండి వాక్యం చూడండి అక్కడ ఏం చెప్తున్నా అక్కడ చూడండి చివరికి అంటే ఇంకా మనం మనకు మన విధానం అర్థం చేసుకోవాలా దేవుని శక్తి మనకు అవసరం అంటాం చూడండి ఆయన ఇచ్చి మహాశక్తి ఎందు ఆయన ఎందు బలవంతులయ్యండు అంటే చివరికి చూడండి ఈ లోకంలో ఎంతగా ప్రయాసపడి అంత పోగొట్టుకుని సమస్తం పోగొట్టుకున్నాక చివరికి ఆయన దగ్గరికి వస్తాం కదా ఈ లోకంలో చాలా మొక్కలు మనం అట్లనే ఉన్నాము కదా ఎక్కడెక్కడ తిరుగుతాం ఏదోదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం డాక్టర్ల దగ్గర పోతాం అక్కడ పోతాం ఇక్కడ పోతే ఎవరు ఆశ్రయిస్తాం మనుషులు ఆశ్రయిస్తాం ఏదో అందరిని ఆశ్రయించి అన్ని అయిపోయినాక చివరికి ఏమైతుంది దేవుని దగ్గరికి వస్తారు అప్పుడు ఇచ్చి అప్పుడు అడుగుతున్నా చూడండి కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ చివరి దశల మనం తెలుసుకున్నాం అది ఎంతో గొప్పదాన్ని తినదా కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చివరికి ఏం చేయాలంట దేవుని మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులు కావాలంటే ఏంది మహాశక్తి అంటే పరుశుధాత్మ దేవుని శక్తి అంటే మీరు పరిశుధాత్మ వచ్చినప్పుడు మీ శక్తిని ఉందేదో వాక్యం అప్పుడే మనము ఇటన్నిటి మీద విజయం పొందుతాం ఎందుకంటే మనం ఏం చెప్పిం నెక్స్ట్ ఏం చెప్పిండు బూది గంతులకు మీరు సాక్షులుగా ఉంటారని చెప్పిండు కాబట్టి ఆయన శక్తి మనలో లేకపోతే మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేము చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోండి అపోస్తులు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి వాళ్ళకి ఎన్నో ఎదురైనవి కదా వాళ్ళ సేవలో వెళ్తున్నప్పుడు ఎంతో మంది హింసించారు ఎంతో మంది ఒక సంపాదన ఏదో సైతాన్ శక్తులు ఆ రూపకంగా వాళ్ళు అడ్డగించింది అట్ట మనం అర్థం చేసుకోవాలా అంటే అడుగడుగున మన విశ్వాసంలో మనం ముందుకు పోతూ ఉంటే దుష్టుడు ఏదో ఒక రీతిగా నీకు అడ్డంకులు పెడతా ఉంటాడు అది పాయింట్ అది మనుషుల ద్వారానే వస్తాడు ఎందుకంటే వాడు డైరెక్ట్ రాలేడు వాడు అంతా కాదు మనుషులు వాడు వాడుకుంటాడు ఎందుకంటే మనుషులు బలహీనులు కాబట్టి వాళ్ళు వాళ్ళ దూరి వాడు పనిచేస్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తూ ఉంటే శత్రులాగా చూస్తూ ఉంటాం కానీ మనుషులు ఎప్పుడు కూడా మన శత్రువులు గారు ఎందుకంటే వాళ్ళ ఆత్మను మనం చూడాలా ఈరోజు మనుషులు ఆత్మను చూడరు శరీరాన్ని చూస్తారు ఇటు నాకు వ్యతిరేకమని కానీ వాడు ఆత్మ ఎట్లా ఉంది అది దుష్టుని ఆదరణలో బంధింపబడింది వాడిలో ఉండి వాడు పనిచేస్తాను అనేది అది గ్రహించలేకపోతుంది ఈ రోజు కాబట్టి మనం అట్లా గ్రహించాలా కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో ఎదురైనవి కదా కాబట్టి దేవుని శక్తి వాళ్ళు పొందుకున్న పరిశుధాత్మ శక్తి వాళ్ళు పొందుకున్న తర్వాత ఎంతగా వాళ్ళు శ్రమను నిలించినా ప్రతి శ్రమలో వాళ్ళకి ఆదరణ ఉందా ఎంత దుఃఖంలో కానీ వాళ్ళకి ఆదరణ ఉంది పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంటే మనకు ఆదరణ ఉంటుంది ఎందుకంటే ఆయన ఆదరణ కడత అందుకు దేవుని ఆత్మ మనతో పశుదాత్మ అభిషేకం మనం పొందుకోవాలా పొద్దులేస్తే మనం పొందుకోవాలా కానీ ఒక దశలో మనకు సమయం దొరకదు కానీ దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు నీళ్ళు సంతోషం సమాధానం ఉంటుంది ఆ రోజు ఎంతో సంతోషం ఉంటుంది లేకుండా అన్ని డిస్టర్బెన్స్ అయితేనే ఉంటాయి ఎందుకంటే ఆ దశలో మనకేమవుతుందంటే దేవుని ఆత్మని వాక్యం జ్ఞాపకం చేస్తాయి ఇంకా దేవుడు కదా ఆయన ఆత్మ కాబట్టి ఆయన నువ్వు చదివిన వాక్యం అంతా దేవుని ఆత్మ ఇన్ని నీకు అవన్నీ ఆ వాక్యంతో ఎట్లా ఇజం పొందాలా నీకు దేవుడు ఆయుధాలు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే వాక్యమే మనకు ఆయుధం కదా కాబట్టి మనం ఎప్పుడు వాడుతున్నాం మనం వాక్యం ఇప్పుడు శ్రమచ్చు మనం పరిగెత్తిపోతూ ఉంటాం కానీ జయించలేని స్థితిలో ఉంటాం అనమాట బలహీనంగా కానీ నువ్వు బలవంతులుగా తా ఎంతకాలం మన బలహీనంగా ఉంటాం చెప్పండి ఎంతకాలం మనం మనమే బలహీనంగా ఉంటే ఇతరుని ఏమీ బల బలపరచగలం కదా అంతేనా కాదా కాబట్టి ఆ బలహీనత నుంచి మనం బయటకు రావాలా అందుకే యేసుప్రభు ఆయన శిష్యులు ఉన్నప్పుడు ఒక దశ వచ్చినప్పుడు ఆ మార్కుత్వార్త అనుకుంటా తొమ్మిదో అధ్యాయాన్ని పదహా పద్నాలుగు విషయం చూస్తుంటే అక్కడ కొంతమంది ఆ ఒక దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఒక పిల్ల పిల్లోడు ఉంటాడు అక్కడ మోచ్చ ఏదో ఆ దయ్యం అక్కడ ఆ వ్యక్తి ఆ ఏం చేస్తాడు తండ్రి ఉంటాడు అక్కడ ఆ తండ్రి ఏం చేస్తాడు ఆయన దగ్గర శిష్యుల దగ్గర దేసిపోతే అది వాళ్ళు ఆ దయ్యాన్ని వెలగొట్ట వాళ్ళ కాదు అది వాళ్ళ వల్ల తరక వాళ్ళతో తరికిస్తూ ఉంటారు ఏదో చేస్తే ఏసుప్రభు అక్కడ పక్కన ఉంటాడు ప్రార్థన చేస్తుండే కొంతమందికి శిష్యుల దగ్గర తీసుకోండి ఫస్ట్ టైం ఎందుకంటే ఈయన ఎప్పుడు ఏసుప్రభు శిష్యులు ఉన్నారు కదా ఈయన కూడా శక్తిమంతులు ఉండొచ్చు ఆయన ఎంబడించే వాళ్ళు శక్తిగలవారు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు ఆ తండ్రి ఏం చేసిండు ఆ కుమార్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అది ఆ దయ్యం వెలగెట్టం వారు వాళ్ళకి కాలేకపోయింది కదా కాలేదు తర్వాత అప్పుడు ఏమండవు అయ్యా మీరు ఎందుకు మీరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళతో ఎంతగా తరకిస్తారంటే వాడిని అర్థం తీసుకురామని చెప్పంటే అప్పుడు ఏ స్ప్ర దగ్గర తీసుకెళ్తా అక్కడ ఒక విధంగా మనం చేసుకోవాలా ఎప్పుడైనా సరే ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి ప్రతిసారి నీకు ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి భయం వచ్చినా కానీ ఫస్ట్ నువ్వు దేవుని ఆశ్రయించాలా ఇది చాలా ముఖ్యమైన రేరు చూడండి ఎందుకంటే తావిద్రి రాజు అంటాడు నాకు భయం సంభవించిన దినమని నేను ఆశ్రయించానన్నాడు చెప్పిందా లేదా కాబట్టి భయం ఎప్పుడు వచ్చినా కానీ మనకి ఎలాంటి వచ్చినా కానీ మనం డిస్టమ్ కావడానికి వీలెదు ఎందుకంటే మనం రక్షింపబడ్డ వాళ్ళం దేవుని ప్రొటెక్షన్ మనకు దేవుని కాపుదలు మనకు కానీ మనం భయపడడానికి వీలేదు ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటికి మనం భయపడితే ఇంకా నువ్వు సైతంత యుద్ధం చేయాలి ప్రధానంగా ఉందా లేదా మొత్తం కాను ఒక మనం యుద్ధం చేయాలా మనం అందరం కలిసి యుద్ధం చేయాలి ఇప్పుడే మన యుద్ధం నేర్చుకోకపోతే ఈ యొక్క యుద్ధం ఈ చిన్న చిన్నవి ఆయన దృష్టిలో చిన్నవి మన కాబట్టి ఇవే ఇక్కడ నుంచి నీకు నీకు ప్రాక్టీస్ అన్నట్టు ఎట్ట నువ్వు ఎదుర్కోవాలా ప్రతిదీ సమస్యని ఎట్లా ఎదుర్కోవాలనేది బైబుల్లో ఉన్నాయి ఎన్నో వాక్యాల నువ్వు వాగ్దానాలు ఉన్నాయి కది పత్తి దాన్ని వాక్యంతో నువ్వు జయించాలా ఏసుప్రభు మన ప్రభు చెప్పిండ లేదా సైతంతో ఎట్లా విజయం పొందిండయినా వాక్యంతో వాడిండు కాబట్టి మనం కూడా వాక్యాన్ని కానీ శిష్యులు అక్కడ ఏం చేసిన అంటే శిష్యుల దగ్గర తీసుకెళ్తా ఆ తండ్రి ఏం చేసింది తెలుసా అది వారి వల్ల కాలే చివరికి ఏసుప్రభు దగ్గరికి వచ్చింది అప్పుడు ఏసుప్రభు ఏమన్నాడు విశ్వాసం లేని చూడండి మూర్ఖ తరంలారన ఎంతకాలం నేను మీతో ఉండాలా ఎంతవరకు మిమ్మల్ని సాయించాలన్నట్టు అంటే చూడండి మనం అర్థం చేసుకోవాలా యేసు ప్రభుత్వ ఆయనతో పాటు మనం ఉంటున్నాము ఆయన వాక్యాన్ని మనం వింటున్నాము ఆయన స్వరాన్ని మనం వింటున్నాము ఎంతగానో వాక్యాలు మనం ఉన్నాము కానీ ఎందుకు వస్తుంది మనకి విశ్వాసం ఎందుకు పోతుంది ఒక దశలో మనకి అంటే మన సంపూర్ణంగా వాక్యంలో మనం పరిపక్వించలేదన్నట్టే కదా వాక్యం తెలిసి కూడా వాక్యం అని ఆ వాక్యం ఎంత శక్తిని తెలిసి ఎందుకు ఆ వాక్యాన్ని వాడలేకపోతాం అంటే ఐగకమైన విచారాలు ఏమైపోద్ది అని భయం వెంటాడుతుండే కానీ భయం నుంచి ఎవరు చెప్పినా లేదా భయం ఉంటుందని కానీ భయం ఉంటుంది ఖచ్చితంగా భయం ఉంటుంది కానీ భయపడినప్పుడు ఏం చేయలేక చెప్పింది కానీ మనం ఏం చేస్తాం అంటే ఆ భయం వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము మన విశ్వాసం కూడా పోతూ ఉంటారు వస్తుడు మనం ఇట్లా ఉండడానికి వీలేదని చెప్తుంది వాక్యం ఏసుప్రభు దగ్గర తీసుకొస్తే అప్పుడు ఏసుప్రభు అంటాడు శిష్యులతోని ఎంతకాలం నేను మీతో ఉండాలా ఎంతవరకు మిమ్మల్ని సహించాలా వాడిని నా దగ్గర తీసుకురామంటే అప్పుడు ఏసుప్రభు దగ్గర తీసుకెళ్తే ఆ దయ్యాన్ని దేవుడు గద్దించండు తర్వాత ఆ యేసు దగ్గర వచ్చినా కూడా ఆయన కూడా ఆ తండ్రి అక్కడ అయ్యా ఏమల్ల నీ వల్ల అయితే మా మీద కనికెర పడి దీనించి మాకు వేదల కల్పించాలంటే అప్పుడు ఏసు ఏసుప్రభు మాట అంటాడు అంటే చూడండి ఆయనకి అర్థం కాలేదు మనుషులు చూడండి మనుషుల జీవిత జీవితం ఎట్లా చూడండి వాడికి దయ్యం పట్టింది ఆ కు ఆ కుమారుడికి వాడు చిన్నతనం వాడు తరుస్త అగ్నిలో పడేస్తుంది నీళ్ళలో పడేస్తుంది రకరకాలుగా పడేస్తుంది అది కానీ ఆయన ఎక్కడ ఆశ్రయించాలా చివరికి ఏసుప్రభు దగ్గర విన్నాడు కాబట్టి శిష్యుల దగ్గరికి వచ్చిండు ఆయన అక్కడ అక్కడ కాబట్టి శిష్యుల దగ్గరికి వచ్చిండు శిష్యుల దగ్గరికి వచ్చినాక ఆ శిష్యులు కాలేదు కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ ఏసుప్రభు దగ్గరికి వచ్చిండు అయినా కానీ దగ్గరికి వచ్చి అని ఏమంటాను తెలుస్తా అయ్యా ఏమన్నా నీ వల్ల కనికరి పడి ఈ రక్షించు రక్షించుకోవా అని చెప్పిందా లేదా ఏసుపడి అడిగినా లేదా అక్కడ ఫస్ట్ ఏం జరిగింది అక్కడ అక్కడ పోయిండు అక్కడ నుంచి మళ్ళీ అక్కడ అక్కడ జవాబు రాలే కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిండు ఇక్కడ కూడా ఆయనకి ఏమైతుందంటే అపనమ్మకం వస్తుంది చూడండి మీరు అర్థం చేసుకోండి మనలో ఎలాంటి అపనమ్మకం ఉండొద్దు అది చాలా డేంజర్ దానికి ఒక విధానం చెప్ చెప్పాలన్నా ఏసు ప్రభ ఒక మాట చెప్తాడు ఇషులతో చెప్తాడు ఆవగించ ఆవగించేంత విశ్వాసం మీకుంటే ఏమైతే తెలిస్తే ఈ కొండను ఎత్తి అక్కడ పోయి సముద్రంలో పడవేయమంటే మొత్తం వెళ్ళిపోతుందంట నిజంగా సముద్రంలో గురించి మాట్లాడుతున్నా కొండలో పోయి అక్కడ పడేది గురించి మాట్లాడుతున్నా అంటే విశ్వాసము ఎంత పవర్ఫుల్గా చెప్తున్నక్కడ అంటే ఒక విధానం చూపిస్తున్నక్కడ అంటే కొండ లాంటి సరే ఏదన్నా కానీ నువ్వు కానీ పలికితే సందేహం లేకుండా పలికితే అది వెళ్ళిపోతుంది చెప్పండి మరి అలాంటి విశ్వాసం మనకుందా చూడండి మనం చూస్తున్నాం కదా అన్న చెప్తుండ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్ ఆఫ్ ద ఫెయిత్ అన్నది మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అంటే విశ్వాసం వరం విశ్వాసం వరం వేరు విశ్వాసం వేరు అంట విశ్వాసం వేరు విశ్వాసమే వరం వేరు అంటే మన మనకు కూడా తెలియదు మనం విశ్వాసం అంటే ఒకటే అనుకున్నాం కానీ వరం కూడా వరం ఉన్న వాళ్ళు వరం ఉన్న ఉంటారు విశ్వాసం ఏం చేస్తారు ముందే చూస్తారు చేస్తారు వాళ్ళు విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం ఉంది వాక్యం అంటే నిరీక్షణ లేదు అని చూస్తున్నా అంటే ఉంది నాకు నిరీక్షణ అది వరం అన్నట్టు కదా అదృష్టమైనవి ఉన్నకు రుజువైందంట అదృష్టమైన అంటే కనిపించేవి కంటి కనిపించినవి కూడా దేవుడు నా జీవితంలో ఈ మేలు చేసిండో నేను చూస్తున్నాను నా ఆత్మ నేత్ర చూస్తున్నా నా భవిష్యత్తుని చూస్తున్నా దేవుడు నా చేసిన నా అది వరం అంటే సందేహం ఉండకూడదు మనలో విశ్వాసం ఎటువంటి తెలుసా ఎందుకు ఏ అల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని ఎందుకు చెప్పిన తెలుసా విశ్వాసము అది సంపూర్ణంగా మారినప్పుడు వరంలాగా మారుతుందంట ఆశ్చర్యం కదా అది వాక్యం ఏంటంటే అది నిజమే కదా మనకి విశ్వాసం ఉంది కానీ వరం లేదన్నట్టు అంటే దేవుడు కొంతమంది కొన్ని కానీ అది ఎప్పుడు మనం తెలుస్తుంది అంటే మనలో ఏమన్నాయో మనకు తెలియని స్థితిలో ఉన్నామన్నట్టు ఒక దేశంలో చెప్పాలంటే అంటే నీళ్ళు ఎంత శక్తి ఉందో నువ్వు ఎంత పవర్ఫుల్ ఫెయిల్ కాబట్టి అది మనకు తెలీదు కానీ దేవుడు చెప్తుడు మీరు ఎంత శక్తివంతులు ఎంత బలవంతులు మీరు రక్షింపబడ్డ వాళ్ళు ఈ సృష్టి మీద అధికారం పొంది మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు మళ్ళా దానిలో దానికి మళ్ళీ బానిసైపోతున్నారు మీ మీరు ఎవరో తెలీదు మీరు ఎలాంటి వారో మీరు ఎంత శక్తి నేను నా శక్తిని మీలో నింపినా కానీ మీరేం చేస్తుండ్రు ఇంకో ఎక్కడో ఉందని చెప్తాను అదే ఒక విధంగా చెప్పాలంటే చెప్తారు వాళ్ళు ఈ లోక బార్థ అవి మనకు అవసరం లేదు చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా విశ్వాసము అనేది ఆవుకి ఇంత విశ్వాసం ఉంటే ఏమైతుంది అక్కడ ఈ కొండ తీసి అక్కడ పోయి పడమంటే పడిపోతుంది అంట అదే ఆవు విశ్వా అవిశ్వాసం నీకుంటే ఏమైతుంది అవునా కదా ఒక చిన్న చిన్న కొంచెం విశ్వాసం అంట అంత పెద్ద సమస్యను బాగా అంటే విశ్వాసం అనేది ఒక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ కొంత అవిశ్వాసము ఏమైతుంది నువ్వు ఎంత బలవంతుడు కావచ్చు నువ్వు ఎంత వాకింగ్ చెప్పొచ్చు గంటలు చెప్ప ఏమైనా చెప్పొచ్చు ఎన్నో అద్భుతాలు జరగచ్చు కానీ ఒక దశలో మనకు కూడా అవిశ్వా అవిశ్వాస విశ్వాసం పోతూ ఉంటుంది కదా ఒక ఏదైనా సమస్య వచ్చిందనుకో భయం వచ్చిందనుకో అప్పుడు విశ్వాసం అంతా మాయమైపోతుంది ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాళ్ళకి ఫోన్లు చేస్తే ఫోన్లు చేయటం తప్పుగానే కాదు కానీ నీ విశ్వాసం ఏమైపోతుంది క్షణం అది మనం అర్థం చేసుకోవాలా చేయొద్దని చెప్పం ఫోన్లు చేసుకోవాలా ప్రార్థన అయింది అది ముఖ్యమే కాబట్టి ఒకసారి నేను అర్థం చేసుకున్నా నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నా నేను అప్పుడు ఫస్ట్ రక్షణ పొందిన కొత్తల్లో ప్రార్థన చేయడానికి సరే తెలీదు అప్పుడే కొన్ని ఒక ప్రాంతానికి పోతాను విశ్వాస బాలపడికి పోతాను వాళ్ళతో పాటు వాళ్ళెవరు వాళ్ళ వాళ్ళకి పేర్లు మనకు అవసరం లేదు అయితే అర్ధరాత్రి వేళ పోయి వచ్చినంత ప్రాధాన్యత మా భార్యకి ఏదో ఒక దురాత్మ వచ్చి భయంకరంగా సతాయిస్తున్నా ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంది ఇప్పుడు మీ ఉన్నప్పుడు ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు నేను అర్ధరాత్రి రెండు టైం ఆ టైంలో నాకు ఎట్లా ఏం చేయాలని నాకు అర్థం కాలియలేదు భయపడతాను నేను నా భయం వచ్చింది ఏంది ఇదని చెప్పి ఇప్పుడు చాలా చాలా క్రితం స్టోరీ చెప్తాను మీకు పది పది పదమూడు సంవత్సరాల క్రితం స్టోరీ నేను కేబి పెమరాక ముందు స్టోరీ చెప్తాను నేను పదిహేను సంవత్సరాల కింద అయితే అర్ధరాత్రి ఫోన్ చేసిన ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఫోన్ చేసిన బ్రదర్ ఈ టైం ఫోన్ చేసేరా బ్రదర్ మీరు అని చెప్పంటే అవునన్నా ఇట్లా ఇట్లా జరిగిందన్న ఇట్లా మనీ సత మా భార్య అట్లా ఏం నాకు అర్థం కట్టదన్న అంత గాబర్ గాబర్ నాకు ఎందుకు భయం అవుతున్నానంటే ్రదర్ని పేర్లు పెడతాను బ్రదా ఈ టైం ఫోన్ చేస్తారు బ్రదర్ ఏం కాదు బ్రదర్ని పేరు చేస్తాను అని చెప్పి పెట్టేసింది ఇద్దరు అదే మాట అన్నారు ఇద్దరు అదే మాట అన్నారు మరి చేసిన చేయలేదు నాకైతే తెలియదు కానీ అట్ట అనిపించింది తర్వాత నాకు అనిపించింది అవును వాళ్ళు ప్రార్థన చేసినా కానీ దేవునికే చేస్తున్నారు నేను ప్రార్థన చేసినా కానీ దేవునికే చేస్తున్నారు కానీ నేను చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు వినడా నా ప్రార్థనకు దేవుడు జవాబు అని ఒక వాక్యం నాకు జ్ఞాప్ కాబట్టి మనం ప్రార్థన చేసే దేవుడి కార్యం అంటే అందరూ ఒకటే కదా దేవుని దృష్టిలో అంటే నీ విశ్వాసం నుంచి నువ్వు ఒక స్టూడెంట్ ఒక చిన్నపిల్లల నుంచి నువ్వు అంత ఎదుగుతూ ఉన్నట్టు అంటే అప్పుడే మనం స్టార్ట్ అయినసి ఆత్మీయ జీవితం స్టార్ట్ అయింది అన్నట్టు సత్యం కూడా సరిగ్గా పూర్తి కూడా తెలియదు అని ఏదో నామకాజంగా జీవిస్తాను ఒకడు తర్వాత నాకు అనిపించి నేను ప్రార్థన చేసినా ప్రార్థన నేనే ఆ దయ్యాన్ని ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన నార్మల్ అయిపోయి మళ్ళా వచ్చి ఏం తెలియనట్టుగా ఏమైంది నాకు ఏంది ఏమైంది అని చెప్పి అన్ని ఎట్లనే ఏందని చెప్పాను ఆ దయ్యం వెళ్ళిపోయింది అది ప్రార్థన చేస్తాను అర్థమవుతుందా ఇది ఎందుకు నేను చెప్తానంటే నాకు జరిగింది ఇది అంటే నేను నేను అనేది ఏంటంటే ఆ టైంలో నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావు మనము ప్రార్థన చేస్తాం ఎన్నో మంది ఎంతోమంది వాక్యాలు చెప్తాను ఎన్నో చేస్తాను కానీ మన సొంత జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని మనం దాన్ని జయించలేకపోతున్నాం అనేది ఒక ఒక ఒక ఉంది ఒకప్పుడు నాకు ఒకప్పుడు ఉండే నాకు ఆ బలహీయత కానీ ఇప్పుడు ఎందుకంటే అది క్రమేణా అది పోవాలా ఎందుకంటే నువ్వు అట్లా నువ్వు అట్లా పర్ఫెక్ట్ నువ్వు ఒక దశ నుంచి ఒక దశకు మనం ఎదుగు ఎదుగుతున్నప్పుడే వాటన్నిటి నుంచి మనం విశ్వాసమైన విశ్వాసం నుంచి వరంలాగా మారుతుందంటే ఇప్పుడు ఫస్ట్ కొమ్మ ఏమైతే చెట్టు ఫస్ట్ ఏమవుతుంది పువ్వు వస్తుంది పువ్వు వచ్చినాక అది అది పోంగా పోంగా పోగా పండు అయిపోతుందా లేదా ఫస్ట్ మొగ్గు వస్తుంది అంటే పోత ఫస్ట్ అంటే అది అది కాయ కావాలంటే ఎంత టైం పడుతుంది అది అక్కడి నుంచి అది పువ్వు పువ్వులాగా ఆగిపోయింది అంటే కొన్ని పువ్వులు ఏం చేస్తాయి కొన్ని పోత ఏం చేస్తే గాలి గుడితే రాలి కింద పడిపోతాయి పోతలు వర్షాకాలంలో మామిడికి ఫుల్ గాలి వచ్చిందనుకో అన్ని మొగ్గలు చిన్న చిన్న పిందులు అన్నీ పడతాయి లేదా మనం చూస్తాం అంటే అవి ఇంకా అది ఇంకా ఎదకముందే పడిపోయింది అన్నట్టు అర్థమైందా అది పువ్వు కావాలా అది పైకి రావాలా అప్పుడు పండు కావాలా టైం పడుతుంది పండులాగా తయారు కావాలంటే చాలా టైం పడుతుంది కానీ ఈ మధ్యలో కొన్ని ఏం అన్ని పండ్లు అయితాయా కావు కొన్ని గాలి వస్తే గాలికి రాలిపోతా ఉంటాయి అర్థమవుతుందా ఆత్మీయ జీవితంలో అది నువ్వు పండులాగా అంటే నీ విశ్వాసం అట్ట సంపూర్ణంగా తయారైతే నీ విశ్వాసాన్ని వరంలాగా తయారైంది అది మధ్యలో గాలికి ఎగిరిపోయింది అనుకో ఎగిరిపోతే ఇంక పండు ఎక్కడైతే అట్లా ఉండొద్దు మనం మన విశ్వాసము సంపూర్ణ నిలబ మన నిలబడాల ఆధారపడే విశ్వాసమా గాలికి ఎగిరిపోతే విశ్వాసం మనం మన అట్ట సంపూర్ణంగా కావాలి విశ్వాసం కూడా చదువు ఒక వరమే ఎందుకంటే విశ్వాసం లేకపోతే అసలు పునాది అదే కదా ఏ ఎట్లా నమ్మిన అంటే ఆయన దేవుడే నమ్మిన అంటే విశ్వాసం నమ్మకం అన్నట్టు స్వరం దేవుడి మాట విని అది విశ్వాసం అది ఒక పునాది ఆడికెళ్లి స్టార్ట్ అవుతుంది అన్నట్టు పునాది వస్తే సరిపోతుంది పునాది నుంచి బిల్డింగ్ స్టార్ట్ కావాలా అక్కడ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అట్లా అన్నట్టు మన విశ్వాసం కూడా అంతే కాబట్టి ప్రతి దశలో మనము మన విశ్వాసాన్ని బలపరచుకుంటూనే ఉండాలి ఏ నిషా మనం అనుమానించొద్దు భయపడడానికి ఏమైపోతుంది అని భయపడనే వద్దు నేను ఎప్పుడు అట్లా ఒక దశలో వస్తుంది భయం కానీ నాకు వాకింగ్ యాప్ వచ్చినప్పుడు ఎమ్మిటో వాక్యాన్ని వాడతా భయమిత్తిన సైతాన ఏస్తూ క్రీస్తుని నేను గర్దిస్తున్నాను నువ్వు నన్ను నా ఉండడానికి వీలేదని ఎందుకంటే అవన్నీ మనకి అట్లొస్తే నట్టు అటు ఒకంతంగా ఎట్లా వచ్చి పైన ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉన్నావు అనుకో మనం రోడ్ మీద పోతావు వచ్చేసి ఒకటి వచ్చి ఎమ్మిటో వచ్చి గుద్దేస్తే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది మనకి మనం ఎక్స్పెక్ట్ చేయము అట్లా కొన్ని అయినా కానీ నువ్వు భయపడవు ఎందుకంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు నీకు దేవుడు అప్పుడు నీకు వాకింగ్ కాకపోతే అప్పుడు దాని విజయం పొందుతాం కాబట్టి మన బలం ఏంటంటే ఆ క్షణమే మనకు కుంగిపోతూ అది మెయిన్ సీక్రెట్ విశ్వాసంలో ఎప్పుడైతే మనము శ్రమ వచ్చినప్పుడు దాన్ని వాక్యంతో వాడితే ముందుకు వెళ్తే నీకు నీ విశ్వాసం బలపడుతుంటే అక్కడే ఉంది అసలైన మిస్టేక్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఆ శ్రమ వచ్చినప్పుడే మనం అక్కడే గొప్పగొలిపోతాం కానీ విశ్వాసంతో దాన్ని విజయం పొంది ముందుకు పోయేది లేదన్నట్టు కొంతమంది వెళ్తారు అక్కడ కొంతమంది అక్కడే ఇరికిపోతారు అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా మనం ఆ స్థితికి ఎదగలేదని అనిపిస్తూ ఉంటుంది చూడండి మనకు విశ్వాసం ఉంది మంచిది కానీ నీ విశ్వాసము అది పర్ఫెక్ట్గా తయారు కావాలి అది పరిపక్వించే సంపూర్ణంగా తయారుగానప్పుడే అంతే కదా అందుకే పౌలు అంటాడు దశలం రాసిన పత్రికలో ఏమంటాడు మీరు విశ్వాసం గలవారు ఏందో లేదో మీరు పరీక్షించుకోమన్నాడు చెప్పండే రెండో పత్రికలు ఉంటుంది చివరి భాగంలో మన విశ్వాసం గలవారు ఉన్నారా మీరు పరీక్షించుకోమన్నాడు అంటే అతి క్షణము మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలా అనుమానించదు భయపడద్దు నీ క్షరంలో ఏమని ఎందుకంటే దేవుడు ఒక విషయం మనకు బయలుపరిచిన ఏంటంటే దేవుడు నీకు అధికారం ఇచ్చిండు కాబట్టి ఆయన శక్తి అంటే పరిశుద్ధాత్మ ఇచ్చిండు ఆ శక్తితో మనం ఏం చేయాలా దాని మీద మనం విజయం పొందాలా చూడండి అందుకు మనము ప్రతి క్షణము మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలా దేవుని శక్తి మనకి ఎంతో అవసరం అన్నట్టు చూడండి అందుకే మనం చూడండి ఏముంది అక్కడ ఒక నిస్తే చూడండి అయితే పావులు తన సేవా జీవితంలో ఉన్నప్పుడు ఇదే పౌలు ఆయన రాస్తుండ కింద మనం చూస్తే ఏపేసలాంటి పత్రిక ఆరోధ్యం మొత్తం అది దేవుడిచ్చే సర్వాన్ని కవచ్చు అవన్నీ ధరించుకోవాలా అని విశ్వాసమైన డాలు ఆత్మైన కట్గము రక్షణ శిరస్నానము ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలన్నట్టు ఎందుకంటే ఒక ఒక విశ్వాసి ఇవన్నీ ధరించుకోవాలా అనే విషయం చెప్తున్నావు అందులో ఏ ఒక్కడ తక్కువైనా నువ్వు నువ్వు నువ్వు నువ్వు దాన్ని పోరాడలేదు అన్నట్టు అందుకు మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో మనం ఇంకా బలపడుతు ఉండాలా విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో వాక్యంలో వాటి అన్ని విషయంలో మనము అభివృద్ధి పొందుతూ మన ముందుకు పోతున్నప్పుడే మనం బలపరచబడతా ఉంటాం ఎందుకంటే ఈ లోకస్తులకు శ్రమలు ఉండవు ఎందుకంటే మనకుంటే శ్రమ ఎందుకంటే మనము ఆ శ్రమల గుండా మనం పోతున్నప్పుడే మన విశ్వాసం పరిపూర్ణంగా మారుతూ ఉంటాయి చూడండి ఎంతో దేవుని భక్తులు శ్రమల గుండా పోయిండా కాబట్టి వాటి అన్నిటి నుంచి మనం బయటకు రావాలా ఎందుకంటే మనం ఉండే యుద్ధంలో యుద్ధం యోహవదే దేవుడే మన యుద్ధం జరిగించేవాడు నువ్వు ఖాళీ నిలబడాలంటే ఆయన నీ పక్షంగా ఉండి నీతో యుద్ధం చేపిస్తాడు నీకు నేర్పిస్తారు మనం నేర్చుకోవాలి ఆ నా పోరాటం నా చేతులకు నా వేళ్లకు నా పోరాటం నేర్పితి ప్రావు అంటాడు అక్కడ యుద్ధం నేర్పించిన నా వేళ్లకు పోరాటం నేర్పించిందంటే ఆయన ఎంతో ప్రవీణత కలిగిండో చూడండి కాబట్టి మనం కూడా అంతే అటనే మనం సంపూర్ణంగా మనం అరీతి ఉండాలి అయితే పౌలు ఒక మాట చెప్తున్నాడు చూడండి మొదటి కొర రెండో పత్రికలో ఒక వాక్యం చెప్తున్నాడు చూడండి నేను ఎప్పుడు బలహీన పన్నెండో అధ్యాయం పదవి వచ్చినంలో నేనెప్పుడు బలహీను అప్పుడే బలవంతుడును మనం చెప్పగలం అట్లా మనం ఎప్పుడు బలహీనంతో ఉంటామో అప్పుడే మనం బలవంతులు అంట చూడండి ఎప్పుడు మనం బలహీనంగా ఉంటాం చెప్పండి శ్రమలో వచ్చేప్పుడు మనం బలహీనం కానీ అప్పుడు అనుకోవాలా నేను ఇప్పుడు బలవంతుణ్ణి ఎందుకంటే ఆయన శక్తి నాలో ఉంది దేవునికి ఆత్మ నాలో ఉంది నా ప్రభు నాతో పాటు ఉన్నాడు నేను ఎందుకంటే నాలో ఏ ప్రభు ఉన్నాడు ఈ లోకం ఉన్న బలవంతుడు ఈ లోకంలో వాడున్నాడు కానీ వాడికంతా నా దేవుడు బలవంతుడు నా ప్రభు నా హృదయంలో ఉన్న నాతో పాటు ఉన్నాడు నేను ఇప్పుడు బలహీన కాదు బలవంతును ప్రభా నన్ను బలపరిచే గెవరు ప్రభ ఆ ఫేట్ మనకు రావాలా అపోసిన పౌలు తన సేవలో ఎన్ని అనుభవాలు ఎదురైంది ఆయనకి ఎంత భయంకరమైన శ్రమలు అనిపించింది ఆయన ఓడలు పోయేటప్పుడు ఎంత భయంకరంగా శ్రమ అనిపించింది కదా పాము గరిచింది ఆయనకి ఏదేదో జాగరాలు చేసిండో అన్నం లేదు తిండి లేదు ఏమైంది కానీ ఏ విషయంలో కానీ ఆయన అనిపించి రాసిన పత్రికలు ఇవన్నీ కాబట్టి ఆయనకి ఎంత విశ్వాసమైన వరం ఉండాలి ఆయన ఖచ్చితంగా కాబట్టి ఆయన ఎంతగా ఆయన ప్రభులో సంపూర్ణంగా ఆయన తయారైతే అంత ధైర్యంగా చెప్పలేడు అంటే మనం కూడా ఈ వాక్యం మనం ఏం చేయాలా ఇది తీసుకోవాలా ఎట్లా మా ఈ వాక్యం లాగా నేను తయారు కావాలి ఇప్పుడు నేను బలహీనను నేను బలహీనతల్లో ఉన్న నేను ఎంతగా శ్రమంలో ఉన్న అయినాగా బలవంతుడు నా శ్రమలో నా ప్రభు నాతో పాటు ఉన్న నేను ధైర్యంగా చెప్పాలా ఆ ఫేత్ నీ హృదయం ను రిలీజ్ అవుతుందో అప్పుడు నీ నీ విజయం విజయం అప్పుడు ఆ ఆ బలహీన నుంచి ఆ ఆ చీకటి శక్తులన్నింటి మీద విజయం పొందుతావు అది సీక్రెట్ అనమాట కానీ మనం బలహీనప్పుడు మనం మనం బలహీనంగా ఉండొద్దు కానీ మనం ప్రార్థన చేసి దాని మీద విజయం పొందాలా చూడండి అక్కడ అదే చెప్తాను చూడండి ఏముంద కదా నేనెప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీతల్లోనూ చూడండి ఇవన్నీ ఎందుకు కలిగిన అంట ఆయనకి యేసు ప్రభు కోసం కలిగి అంట ఈ లోకస్తుల కలిగితే లాభం లేదు అంటే ఆయన పొందిన పత్తి శ్రమ దేవుని గురించి పొందిండటంట ఈ లోకంలో మనం ఎన్నో శ్రమలు పొందుతున్నావా నిజంగా ఆయన కోసం శ్రమలు పొంతితే వచ్చినాయా లేకుంటే మన సొంత జీవితాల్లో శ్రమలు పొందుతున్నా వాటికి విలువ ఉండదు వాటి నుంచి దేవుడు విలువలు కల్పిస్తాడు ఓకే కానీ ఎప్పుడు విలువ ఉండదని నువ్వు ఆయనలో ఉండి శ్రమ పొందాలా దేవుళ్ళు ఉండి నువ్వు నువ్వు సేవలో ఉండి ఇతరుల పట్ల నువ్వు అన్ని విషయాలను ఉండి నువ్వు సేవలో పోతూ ఉంటే అప్పుడు ఏమైతుంది నువ్వు ఆయన నిమిత్తం శ్రమలో పొందితే అది ఆయనకు మహిమ ఉంటుంది అప్పుడు నువ్వు ఆ శ్రమలో కూడా నీకు నీ విశ్వాసం ఎంత ధైర్యం ఉంటుంది ఒకసారి మనోజ్ మీద నేను జ్ఞాపకం ఛానల్కి ఎత్తాం అయితే భయంకర ఫివర్ ఉండే నాకు జ్వరం ఉండే కానీ ఒక బేగంపేట మీటింగ్ పోవాలా రవి ఎట్లయినా వాళ్ళకి మాట ఇచ్చిన రవి మనం పోవాలి అన్న నేను నా వల్ల కాదన్నా నేను రాలేనని చెప్పి తిరుమలగిరిలో ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం అయితే ఆ లేదు ఖచ్చితంగా మనం పోవలసిన చెప్తే ఆయన ఏం చేసిండు బలవంతంగా తీసుకెళ్ళిండు ఆ బలవంతంగా ఎందుకంటే నాకు తలనొప్పి జ్వరం అంత భయంకరంగా ఉండే అయినా సరే పోవాలని చెప్పేసి నీకు ఆయన పోయిను పోయిను ఆ ఇంట్లో ప్రార్థన చేసినాను వాకింగ్ చెప్పను చెప్పేసి ఆయన మళ్ళా బండి మీద వస్తాను ఇంటికి వచ్చే వరకు ఎప్పుడు జరం మాయమైపోయింది సేవలో ఎన్నోసార్లు దేవుడు నాకు ఆ రీతికి చేసింది కానీ ఆ టైం నేను బలహీనంగా ఉన్నా కానీ నాకు ఆ వాక్యం తెలియదు అప్పుడు చూడండి ఆ వాక్యం నాకు తెలియటప్పుడు కానీ ఎప్పుడైతే మనము ఆ రీతికి పోయినప్పుడే ఆయన నామం నిమిత్తం ఇబ్బందుల శ్రమల్లో మనం పోతున్నప్పుడు చూడండి అప్పుడు మనకేమో దేవుడు బలపరిస్తూ ఉంటాడంట చూడండి ఈ లోకేస్తమైన శ్రమలు విన్నానో అన్నవించుకో కానీ వాటి వల్ల కానీ ఉపశమన దేవుడు ఇస్తాడు నీకు కానీ అది దానికి సంబంధించినది కాదు చూడండి కాబట్టి ఎందుకంటే ఒక విషయం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఎన్నో దు దుష్ట శక్తులు నీకు ఆటంకాలు పడుస్తూ ఉంటాయి అన్ని చీకట శక్తులు వచ్చి నీ మీద పడుతూ కాబట్టి వాటి ఆయన నామం కొరకే కదా మనం అన్ని చేసినాం అందుకే అవి మన మీద వస్తున్నాయి కాబట్టి అప్పుడు మనకి సమర్పించిన కానీ దేవుడు వాటి తోడు ఉండి విజయం ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఇది ఆయన పని కాదు మన పని కాదు కదా అది మన విశ్వాసం అన్నట్టు అయితే పౌలికమంటాం చూడండి క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన ఇబ్బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందుల్లోను హింసలోను ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను అని చెప్పన్నాడు తర్వాత ఏముంది అక్కడ ప్రతి దాంట్లో మనం సంతోషించాలా చూడండి కాబట్టి సంతోషించాలి అందుకే పావులు అంటాడు ప్రియులారా ఎల్లప్పుడూ ప్రభు మరలా చెప్తున్నా ఆనందించమన్నాడు ప్రతి క్షణం మనం ఆనంది సంతోషంగా ఉండాలా ఎంత సఫరింగ్ ఉన్నగాడు ప్రభా ఈ సమస్య నుంచి ఈ ఈ యొక్క అనారోగ్యం నుంచి నాకు విడతలు కొంత వందాలు ప్రభావ అని నువ్వు దేవుడికి వందరాలు చెప్తూ వాళ్ళతో మాట్లాడటం నేర్చుకోవాలి దేవుడు సీక్రెట్ మనకు బయలుపరచాడు నాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే నేను దాంతో మాట్లాడతాను ఎందుకంటే నేను చూసిన నాకు నా జీవితంలో నా నేనే ఫస్ట్ నా జీవితంలో ఉపయోగించిన కానీ ఎన్నోసార్లు దేవుడు కార్యం చేశాను అందుకే నాకు ఎలాంటి అనారోగ్యం ఎన్నో సమస్య నేను ఆ సమస్యతో మాట్లాడతా నేను దాన్ని నాకు ఎలాంటి నేను ఎలాంటి సందేహం పెట్టుకో ఇది అవుతుందా కాదని ఒకసారి ఆ క్షణం అవుతుంది కొన్ని ఒక వారం తర్వాత అయితే కొన్ని ఒక పది రోజుల తర్వాత కూడా అయితే కానీ అది అది జరిగినప్పుడు ఖచ్చితంగా నాకు నాకు అప్పుడు రిలీజ్ అవుతుంది చూడండి నువ్వు ప్రార్థన చేసినావు కదా ఈ సమస్య నువ్వు విజయం పొందినవని చూడండి ఏమిటో జరగాల్సిన అవసరం లేదు చూడండి ఈ రీతిగా మన ఫేతులో ముందుకు పోతే అది వరంలాగా తయారవుతున్నాడు అప్పుడు నువ్వు భయపడవన్నట్టు సముద్రం పొంగు ముందు మోస ఏం చేసిండు మోస భయపడినా మోసే భయపడలే వాళ్ళు భయపడ్డారు కాబట్టి భయం క్రియేట్ చేసేది దుష్టుడు మన వెంటనే ఉంటాడు ఎవరొక ద్వారా మనకి పెట్టి భయం క్రియేట్ చేస్తుంటాడు అది నువ్వు గమనించాలా ఎందుకంటే వాడు ఆ రీతికి నేను బలహీన కానీ నువ్వు ధైర్యంగా దాని మీద గర్దించినప్పుడు వాళ్ళున్న దురాత్మకుడు వెళ్ళిపోతాయి మనుషులు దూరుతాడు వాడు ఎందుకంటే కుటుంబాల్లో చిన్నభీనం చేసే దుష్ట శక్తులు ఎందుకంటే అవి మనం తెలుసుకొని వాటి మీద విజయం పొందాలి మనం ఎన్నో డిస్టబెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి మనకు మన ఉద్యోగ వర్క్ ప్లేస్లు అన్ని కానీ ఏ విషయంలో కానీ మనం భయపడద్దు అంటే ధైర్యంగా ఉండాలా ఎందుకంటే ఆ అధికారం దేవుడు ఇచ్చాడు ఆయన ఆయన ఆయన ఇచ్చిన అధికారం ఆయన శక్తి రెండు కావాలి మనం చూసినాం వాక్యం కాబట్టి నీకు అధికారం ఇచ్చేడు కానీ శక్తి అవసరం అది ఏసు ఆయన ఇవ్వాలా అందుకు నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాలా గంటల గంట ప్రార్థిస్తే దేవుని ఆత్మతో నింపబడితే అప్పుడు ఉచ్చరిస్తే ఏ సుక్రీస్త ఏదైనా ఖచ్చితంగా జరగాల్సిందే అది లోపడాల్సింది అంతే ఎందుకంటే ఆ నామానికి అంత పవర్ ఉంది అన్నట్టు అందుకే పవర్ అంటే చూస్తారు చదవండి వాక్యూ క్లోజ్ చేస్తుంది అదే చదవండి దాని తర్వాత ఏ చదువుతున్నా సార్ పన్నెండో అధ్యాయం లేదా ఒకరించి సార్ ఇప్పుడు అయితే చూడండి తొమ్మిది వచ్చింది చదవండి పదో తొమ్మిదో వచ్చింది చూడండి అందుకు చూడండి అందుకు నా కృప నీకు చాలును అంటే పౌలు తన సేవలో ఎంత అంటే ఆయన ఎంతో ఒక ముళ్ళులాగా ఉన్నాడు శరీరంలో ఒక ముళ్ళులాగా కాబట్టి చూడండి అది కొద్ది మిస్టరీ అది అయితే ఇక్కడ చూడండి అందుకున్న కృప నీకు చాలును ఇది ఇది మనం అర్థం చేసుకోవాలా ఆయన కృప ఎప్పుడు మనకు ఉంటుంది రక్షింపబడ్డ వాళ్ళ మీద ఆయన కృప ఉంటుంది రక్షణ పొందడం వల్ల ఆయన కనికరం ఉంటుంది ఇప్పుడు మనకు కృప అవసరమా కనికరం అవసరమా చెప్పండి కృప కావాలా ఎందుకంటే ఆయన కృపలు ఉన్నంతసేపు నీకు ఎలాంటి నీకు ఆపద రాదు ఆయన కృపల నుంచి తొలగిపోతే మనకు ఖచ్చితంగా శ్రమలపలు కావాల్సిందే తిరిగి మళ్ళీ వస్తాం కాబట్టి ఆయన కృప మనకుంది ఆయన కృప మనకు చాలు అన్నట్టు చూడండి తర్వాత ఏముంది అక్కడ ఒక ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాం మన ప్రభు చూడని అందుకు నాకు ఆయన అంతగా ప్రార్థన చేసిండు ప్రభా నాకు ఈ శరం లే నాకు తీ ప్రభావ అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతో ఏమంటుంది తెసా అందుకు నా కృప నీకు చాలును కదా తర్వాత ఏముంది అక్కడ అయితే కృప ఉంటే ఏమైతుంది బలహీన ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అర్థమవుతుందా ఆయన అంత సేవ చేయగలిగింది అంటే అంతగా పర్ఫెక్ట్నెస్గా ఆయన అంత ధైర్యంగా బోల్డ్గా ఆయన వాక్యాన్ని ప్రకటించి అంతగా విశ్వాసం లేని సంఘాలని బలపరుస్తుందంటే అంత ఈజీ కాదు అది అర్థమవుతుందా ఆయన ఆయనకి ఎంత ఫెయిత్ ఉండాలా ఎంత విశ్వాసం ఉండాలా అందుకు విశ్వాసం చాలా అవసరం మనకి పునాది అది అక్కడి నుంచే నీ ఆత్మీయ జీవితం స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు వాక్యమే పునాది ఏ పునాది ఆయన వాక్యమైన పునాదిని నువ్వు కట్టబడితే నువ్వు చలించవన్నట్టు చూడని తర్వాత ఏమున్నా అందుకు నా శక్తి బలహీనత నా శక్తి పరిపూర్ణ అంటే దేవుని శక్తి నువ్వు ఎప్పుడు బలహీనత అయితే ఆయన శక్తి పరిపూర్ణ నీలో ఉంటుంది అది సీక్రెట్ అర్థమవుతుందా ఇది ఈ వాక్యం మీరు మీరు చెయ్యండి మీ మీరు ఎంత శ్రమల్లో ఉన్నా కానీ ప్రభువులో మీరు సేవలో ఎంత సఫరింగ్లో ఉన్నా కానీ ఈ వాక్యాన్ని నువ్వు రుచి నువ్వు ఎంత బలహీన ఆయన శక్తి పరిపూర్ణమైద్దని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ఫేతులు వెళ్ళిపోతావో ఏది కూడా నేను బలహీనపరచదు ఏ రోగం కూడా నేను బలహీన అది ఓడిపోవలసిందని నీ శరమం చెడిపోవలసింది చూడండి అంత ఫ అంతగా మనం ఫెయితుండాల పౌళ్ళు చేస్తున్నారు అక్కడ ఆ రీతి చూడండి తర్వాత ఏముంది అక్కడ కాగా చూడండి నా బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచిన నాతో చెప్పి అంటే ప్రార్థన చేసిన దేవుడు చెప్పే ఆయనతోటి ఈ రోజు దేవుడు మనతో చెప్తున్నా లేదా ఈ వాక్యం ఏసుప్రభ కాదా ఇప్పుడు ఏసుప్రభ ఏం చెప్తుండ్రుడు నువ్వు ఎంత బలహీనత ఉన్నా బిడ్డ ఏ రీతిగా ఉన్నా సరే ఏ సమస్య ఉన్నా సరే నా శక్తి పరిపూర్ణమవుతాయి నీలో కానీ నువ్వు గ్రహిస్తలేవు నువ్వు గ్రహిస్తలేవు నువ్వు ఇంకా నువ్వు బలహీనమైపోతున్నావు అది నాకు ఇష్టం తెలుసుకో ఈరోజు నా శక్తి నీకు ఉంది కానీ నువ్వు నువ్వు బలహీనం ను దాని దాన్ని గుర్తుపడతలేవు ఇది కూడా అంతే కదా ఒక విధంగా చెప్పాలంటే మనం మన ఎంత శక్తివంతులు దేవుడు అంతగా మనల్ని పోలిస్తూ ఉంటే సైతాన్ని మనుషులు మోసగిచ్చి నువ్వు ఇంకా ఇట్లా అని చెప్పి వాడు బలహీన వాడు మన మీద విజయం పొందుతున్నాడు కానీ వాడు బలం మీద మనకు అధికారం ఉంది శత్రు బలం అంతటి మీద రక్షింపబడ్డ వాళ్ళ మీద వాడికి అధికారం లేదు కానీ రక్షింపబడబడిన వాళ్ళు వాడి మీద అధికారం ఉంది వాళ్ళకి శత్రు బలం అంతటి మీద కానీ వాడు మన మీద అధికారం లేదు కానీ ఉల్టా అయిపోయింది ఇప్పుడు అది అది ఉల్టా అయిపోయింది కానీ అది ఉల్టా చేసింది సైతాన్ని అట్లా కాబట్టి మనం ఉల్టా కావటానికి వీలలేదు చూడండి అక్కడ ఏముంది అక్కడ వాక్యాన్ని ముగిస్తాను నేను తర్వాత ఏముంది అక్కడ కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండే నిమిత్తము అంటే కప్పబడిన నిమిత్తం ఉన్న నోట్స్ లో ఇవి చూడాలి మనం అప్పుడప్పుడు క్రీస్తు శక్తి నా మీద నిలిచుండే నిమిత్తం అంటే కింద ఏముంది ఫ్రూట్ నోట్స్ లో లేక నన్ను కప్పు నిమిత్తం అంటే దేవుని దేవుని చూడండి దేవుని శక్తి ఏం చేస్తుందంట ఆయన కప్పుతుందంట మనల్ని ఇది అర్థమవుతుందా దేవుని శక్తి నిన్ను కప్పింది మనం ఎప్పుడు తెలుసుకున్నాం మనం ఎప్పుడు చూసినాం మనం అట్లా అర్థమవుతుందా ఇప్పుడు మనం బలహీనతలో ఉంటే మనం భయపడతామా దేవుని శక్తి నేను కప్పింది దేవుని శక్తి దేవుని ఆత్మ నీలో ఉంది నువ్వు భయపడానికి వీలేదు బలహీనపడడానికి వీలేదు దాన్ని జయించాలి కదా జయిస్తేగా మనం ముందుకు పోతాం కాలు ఎంతకాడి కాలు అడ్డం పడితే దాన్ని ఏం చేస్తావు దాన్ని కాలు నుంచి పక్కది జరుపుకుంటావు లేకపోతే దాన్ని తొక్కుంటూ ముందుకు పడతామా దాన్ని దాన్ని దాన్ని అడ్డం చేసుకోవాలా దాని నుంచి క్లియర్ చేసుకుని మనం ముందుకు పోవాలా ఇది కూడా అంతే ఇవన్నీ మనకి ఇవన్నీ అడ్డంకులే మనకి ఎందుకంటే నువ్వు పోతుంది విశ్వాసంలో పోతున్నావు యాత్ర ఈ లోకమైన యాత్ర ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి నీకు ముళ్ళు రాళ్ళు తుప్పలా ఎన్ని వస్తూ ఉంటాయి వాటి అన్నిటిని నువ్వు షేదించుకొని వాటి విజయం పొందుకుంటూ నువ్వు పోవాలి అది ఆత్మీయ జీవితం అందుకే పౌలు అంటాడు విశ్వాసాలు అందరు ఉన్నది ఈ రోజు కానీ ఎవరన్నారో యుద్ధంలో లేని అంత సేఫ్ గా ఉన్నా బాగున్నాను కానీ నువ్వు యుద్ధంలో ఉన్నావు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ యుద్ధం దేవుడు మన ద్వారా చేపిస్తాడు ఆ విషయం తర్వాత వాక్యం చూడండి ఇప్పుడు చూడండి పదవి వచ్చినాం నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అంటే నేను ఎప్పుడు బలహీను అప్పుడే నేను బలవంతుణ్ణి అటు అనుకోలేను ఇప్పుడు నేను బలహీన ఉన్నా బలవంతును ప్రభా ఈ బలహీనత నాకు విజయం ఇచ్చిన ప్రభ నీకు వన్నాను ప్రభా అనేది విశ్వాసమైన వరం నాకు ఈ ప్రభ నాకు ఈ ప్రభ ఇంకా వరం కాదు ఇంకా విశ్వాసం సంపూర్ణంగా తయారు కాలే కానీ విశ్వాసము అనేది అది చాలా రేరు మనుషులు ఎందుకంటే ఆ ఆ బలపరిచే ఆ పరిపూర్ణమైన విశ్వాసం ఎదుగుతలేము మనం ఇంకా విశ్వాసం అనేది ఉంది మనకి అంత బాగా అంత బాగుంది కానీ ఒక దశకు వరకు ఏమైందంటే అది కొద్ది కదులుతుంది షేక్ అవుతుంది పడిపోతుంది గాలి కొడితే పడిపోతుంది ఇటు గాలి కొట్టి ఇటు పడిపోతుంది అట్ట ఉండొద్దు అది పర్ఫెక్ట్గా ఉండాలి అన్నట్టు బండ మీద కట్టిన ఇల్లు ఎట్టు ఉంటుంది సిస్టర్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఇసుక మీద కట్టిన ఇల్లు ఎట్టు ఉంటుంది అవిశ్వాసం అంటే విశ్వాసం ఎట్టుండాలా ఇసుక మీద కట్టినట్టు ఉండాలా మన విశ్వాసం బండ మీద కట్టినట్టు ఉండాలా పండ మీద అంటే వాక్యం మీద విశ్వాసమే ఉండాలంటే వాక్యం నమ్మిన అంటే నువ్వు అనుమానం రావద్దు నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలా ఇది ఇది దేవుడు వాక్యంలో జీవం ఉంది ఇది నా జీవితంలో నెరవేర్తుంది ఈ వాక్యం నేను వాడతాను ఇప్పుడు ఏసుక్రీస్తు నాములు నాకు విజయం విప్రవ్వు నువ్వు ప్రార్థన చేసి నువ్వు దాంతో మాట్లాడుతుంది పోతుందా లేదా చూడండి ఇది మనం నేర్చుకున్న గాని కానీ మనం దాన్ని పాటిస్తలేము చూడండి తర్వాత నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను కానీ ఆ క్రీస్తు నా నిమిత్తం నాకు కలిగిన ఇబ్బందుల్లోనూ బలహీతల్లోనూ ఇంధలను ఉపద్రవలను హింసలను ఉపద్రవలన్నిటి నేను సంతోషిస్తున్నాను అంటే అన్ని విషయంలో నేను అన్నట్టు ప్రతి దశలో అందుకే మనం ఎప్పుడు దుఃఖపడద్దు బాధపడద్దు సంతోషంగా దేవునికి వర్ణాలు చెప్పాలా రవ్వ ఈ సమస్యల నుంచి ఎంతో వర్ణాలు ప్రభావ ఇప్పుడు నేను దీని విజయం పొందాలా ఈ సమస్యలు దేవుడే కావాలని కల్పిస్తాడు ఒక దశలో కానీ కొన్ని సమస్యలు మనమే తెచ్చుకుంటాం కానీ ఏం కానీ నువ్వు దాని విజయం పొంది ముందుకు పోవాలా ఎందుకంటే నువ్వు ముందుకు పోవాలా ఎందుకంటే నీ సేవ ముందుకు దేవుడు సంపూర్ణమైన సేవ నీ కొరకు పెట్టిండి లోకంలో కాబట్టి నువ్వు వాటి అన్నిటి జయించుకుంటూ ముందుకు పోతనే ఉండాలా దేని అనుమానించొద్దు దేనిషన్ భయపడొద్దు స్థిరంగా నిలవాలా సంపూర్ణంగా ముందుకు కొనసాగుతుండాలి పరిపూర్ణంగా మనం ముందుకు పోతేనే ఉండాలా దుష్టుడు నీకు అడ్డురాలు వేస్తా ఎడ్డు అడ్డు ఉంటాడు వాడు ఏదో ఒక రూపంగా మనం ఒక దేశంలో సమర్థించుకుంటూ ఉంటావు కానీ నువ్వు ఎంత సమర్థించుకున్నా కానీ నువ్వు అక్కడ చిక్కబడుతు అవి నేను కప్పివేయకముందే నువ్వు వాటిని దాటి ముందుకు పోవాలా అని అనే శక్తి నీకు అవసరం ఆ ఫైతులు మనం పోవాలా వాటి చూసి మనం భయపడద్దు మన చుట్టూ సరెండర్స్ ఏం జరుగుతుందో వాటి అన్నింటి భయపడద్దు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఎలిషా ఏం చేసిండు అయ్యో నా వెళ్ళిన వాడా గెహాజీవు చెప్తున్నారు అయ్యో రాజులు వచ్చి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని చంపేస్తారు చెప్పి భయపడి పరిగెత్తనా లేదా తెలిసే వచ్చి బయటకు వచ్చిండు దేవుడు ఎలిషా చెప్పిండు దేవా వీడు చూసినట్టు వీడు కళ్ళు తెరువుపురావు అని చెప్పంటే ఒకసారి ఏమైంది దేవుడు వాళ్ళు కళ్ళు తెరిస్తే వాళ్ళ చుట్టూ అగ్ని రథాలుయా ఇప్పుడు నీ చుట్టూ ఏమున్నాయి అగ్ని రథాలుయా నువ్వు ఈ ఈ లోకమైన స్థలాన్ని చూసి ఈని చూసి నువ్వు భయపడతావు కానీ అగ్నిరాధాలు ఆయన ప్రొటెక్షన్ ఆయన కాపుదల నీకు అది నువ్వు గమనిస్తాను ఆత్మనీయతలతో నువ్వు చూడు అలాంటి గొప్ప విశ్వాసంతో నువ్వు చూడు అది చూస్తే కానీ నువ్వు దాన్ని విశ్వాసం బలపడు కానీ మనం చూడలేకపోతాను ప్రకృతి సంబంధమైన విశ్వాసమే పెడతాను ఏదో నామక ఈ లోకంలో పెట్టినట్టు అది కాదు విశ్వాసం అంటే నువ్వు విశ్వాసం పెడితే అది పరిపూర్ణంగా ఉండాలా నువ్వు చలించొద్దు అది చాలా కష్టం అది ఒకసారి వస్తుందా రాదు కదా ఇప్పుడు విశ్వాసం అనేది ఎట్టు ఉండదు అంటే ఒక చిన్న మొక్కలాగా మలుస్తారు ఫస్ట్ అది కొంచెం గాలి కూడా అట్టి పోతూ ఉంటుంది కొంచెం బాగానే ఉంటుంది అది బలపడే కొద్ది ఏమవుద్ది ఆ గాలిని కూడా తట్టుకుంటుంది ఇంకా బలపడే కొంది అది ఒక పెద్ద వృక్షంలాగా తయారు అప్పుడు దానికి ఏమైనా చలనం ఉంటుందా ఉండదు కాబట్టి వాటి అన్నిటి తట్టుకోవాలంటే గాలి వస్తుందా ప్రకృతి అన్నా గాలి లోకంలో ఆ తుఫాన్లు ఏమీ రాకుండా ఉంటాయా విశ్వాసాలు శ్రమలు రాకుండా ఉంటాయా బాగాలు రాకుండా ఉంటాయా కానీ అన్నీ వస్తాయి కానీ వాటి అన్నిటి కూడా ఇలాంటి విశ్వాసంతో మనం పలకాలా అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించాలి ఒక చిన్న వాక్యం చూసి నేను ముగిస్తాను చివరికి సరే యహోశివ గ్రంథం నుంచి ఒక వాక్యం చూసి ముగిస్తాను యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిది వచ్చినంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు చదివిన ప్రతి వాక్యం ఆయన ఆజ్ఞన కాదా ఆయన వాక్యం ఆయన ఆజ్ఞనే ఇప్పుడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన కదా నేను నీకు ఆగ్రహించినాను కదా నిర్భరం కలిగి ధైర్యంగా ఉండము ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండాలా నువ్వు నిర్భరం కలిగి ఉండాలా అంటే నీకు నిర్భరం అంటే ఎలాంటి సందేహం ఉండదు అన్నట్టు నువ్వు కలిగి ధైర్యం ఉండాలా దిగులు పడకము జడీయకము ఇక నువ్వు దిగులు పడటానికి వీలేదు నువ్వు చేయడానికి ఎందుకంటే ఈ సత్యం నీకు అర్థమైనప్పుడు ఈ వాక్యం నీకు అర్థమైనప్పుడు నువ్వు దిగులు పడవు ఇంకా నువ్వు జడీయుము నువ్వు నడుచు మార్గం నీ దేవుడని యోహోగా నీకు తోడయ్యండు అంటే యహోశతో మాట్లాడుతున్న దేవుడు అంటే యహోషకు భయం వచ్చేసింది కదా ఇస్ మోషే తర్వాత ఏవస్ వా ఇచ్చిండు కానీ ఇంత గొప్ప సైన్యాన్ని ఇంత గొప్ప దేశాన్ని ఇస్రాయల్ పద్ధతి నేను నడిపేయాలంటే నేను చిన్నవాడిని యమనిస్తుండి ఇది నా వల్ల సాధ్యం రావు అని ఆయన భయపడిపోయింది ఆయన కానీ దేవుడు చెప్తున్నా ఆయనతో మాట్లాడుతూ నేను మోస గట్ట తోడుకున్నాను నీకు తోడుంటాను దేవుడు ఈ రోజు మోసకు తోడున్నాడు ఆ రోజు ఈ రోజు నీకు నాకు తోడుకున్నాడు లేదా ఆయన తోడుగా లేకపోతే మనం ఇంతకాలం బ్రతికేవాలమ్మా ఈ వైరస్ తో ఎంతో పోయిండు కానీ దేవుడు నిన్నున నీకు కాపాడిందంటే ఒక ప్రణాళిక ఉంది అది గమనించాల అది అర్థం చేసుకోవాలా కృతజ్ఞతగా ప్రతిక్షణం ఆయన ఆయన చేసిన మేలు వ్యక్తపరుస్తూ కృతజ్ఞతగా ఉండాలి చూడండి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు జరిస్తూ ఉంటాడు కానీ ఏ రోజైనా మనం కృతజ్ఞత చెప్పినవా ఎవరో చెప్తే గాని చెప్పం మనం కానీ మనం కృతజ్ఞత ఉండాలి మనలో చూడండి కృతజ్ఞత లేని జీవితము అది మంచిగా ఉండదు కదా కానీ దేవుని దృష్టి కూడా మంచిగా అది కాబట్టి మనం మన జీవితంలో చేసిన ప్రతి మేలు ఇతరులకు పంచుకోవాలా చూడండి అయితే చూడండి ఇంకో వాక్యం ముగించేస్తాను చూడండి పేతురు రాసిన మొదటి పేతురు ఐదవ అధ్యాయం పాదవచనంలో తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వాకృపా నగర దేవుడు కొంచెం కాలం మీకు శ్రమ పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచను అలాలుయ్యా కాబట్టి కొంచెం కాలమే అంటే ఈ శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి తర్వాత కూడా ఉంటాయి కానీ కొంచెం కాలం అన్నప్పుడు మీరు చేసుకోవాలా ఇప్పుడు మనం శ్రమల కాలంలో ఉన్నాం ఈ శ్రమల కాలంలో నువ్వు పోయినప్పుడే నువ్వు సంపూర్ణంగా నువ్వు తయారు కావాలంటే ఎందుకంటే అప్పుడు నువ్వు సంపూర్ణంగా ఎందుకు ఎప్పుడైతే అంటే నువ్వు శ్రమలన్నీ జయించి వాటి మీద విజయం పొందినప్పుడు నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ నీకు సునాయాసంగా నీకు అర్థమైపోతుంది ఇది ఎట్లా విజయం పొందాలా అప్పుడేమైంది అక్కడ కొంచెం కాలమే మీరు శ్రమ పిమ్మట అన్నట్టు పిమ్మట అంటే శ్రమ తర్వాత తానే మిమ్మల్ని సంపూర్ణ చేసి స్థిరపరిచి బలపరుస్తుంది అంటే అప్పుడు దాకా పర్ఫెక్ట్నెస్ లేదన్నట్టు స్థిరత్వం లేదన్నట్టు కాబట్టి శ్రమలో బోతేనే పోతేనే నువ్వు స్థిరపడగలవు ఆయన ఆయన వాక్యం నువ్వు స్థిరపడగలవు ఆయన అనుమానించకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన వాక్యాన్ని స్థిరపరిేవాడు నన్ను బలపరిచేవాడు అని అని నేను విశ్వాసం రావాలా అప్పుడు నేను బలపరుస్తానంట చూడండి ఇప్పుడు మనకు శ్రమ రాలేదనుకో శ్రమల నుంచి నీకు రాకపోతే ఏమైతుంది శ్రమల్లో నేను నీకు తోడై ఉన్నాను విడిపించి నేను గొప్ప చేసిన దావి కీర్తన రాసిందా లేదా ఇప్పుడు మనం శ్రమలో పోతే ఆయన శ్రమ నుంచి కాపాడేవాడు అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి అర్థమవుతుందా చూడండి ఎత్త వస్తుందట ఇప్పుడు మనకు అనారోగ్యం లేదు అనారోగ్యం ఉందనుకో అన నేను స్వస్థపచ్చే యోహోవాను నేనే అని చెప్పాడు దేవుడు కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత గొంతే కదా ఆయన స్వస్థపచ్చే దేవుడు తెలుసుకునేది ఇవన్నీ విశ్వాసం అన్నట్టు కాబట్టి ఎంత అనారోగ్యం వచ్చినా కానీ మనం భయపడద్దు ధైర్యంగా మనం ముందుకెళ్లాలా కాబట్టి ఒక విషయం మనకు దేవుడు భయపరిచాడు నీ అవయవాలతో నువ్వు నీ సమస్యతో నువ్వు మాట్లాడాలా ఒకటి నువ్వు నాకు నా శరీరంలో పనిచేస్తున్న ప్రతి అనారోగ్యమా ప్రతి బలహీనతను ఏసుక్రీస్ నీకు ఆజ్ఞాపిస్తాను నా శరీరం నుంచి బడికి అలా ఉండడానికి వీలేదు అని నువ్వు చెప్పాలా దానితోటి దానికి ఆజ్ఞాపించాలా కమెంట్ చేయాలా ఎందుకంటే పవర్ దేవునికి ఇచ్చింది నన్ను ఎప్పుడు వాడిను మందని నేను వాడతా నాకు ఎలాంటి అనారోగ్యం ఇచ్చిన మా కుటుంబంలో ఒకసారి చిన్నబాబు ఉండే సంజయ్ భయంకరమైన అనారోగ్యం ఉండే జ్వరంతో ఉండే ఫీడింగ్ పడుతున్నాను ప్రార్థం వాళ్ళు ఫోన్ చేసింది నాకు నువ్వు ఎక్కడన్నా ఊర్ల మీద అది ఇది అని చెప్పి పిల్లవాడు జరం ది కాదు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అనుమానించుకో ధైర్యంగా ఉండు ప్రార్థన చేస్తాను సరే అని చెప్పిన అతని పరిచయంలో ఉన్న అక్కడే ప్రార్ ప్రార్థన చేసుకుని దాన్ని గడ్డించాను అక్కడి నుంచి సాయంత్రం మళ్ళీ ఫీల్డ్లోకి సాయంత్రం వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే బాగానే ఉంది ఒళ్ళు సల్లబడింది బాగానే ఉన్నా ఆడుకుంటాను చెప్తాను చూడండి అప్పుడు మనకి ఏం కావాలా వాళ్ళకి భయం వచ్చేసింది నువ్వు అక్కడొక్కడు అది అని చెప్పి కానీ ఏం కాదు ఏ అయ్యో అయ్యో అయ్యో అయ్యో ఏం కాదు అది దైవం అన్నట్టు ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి కార్యం చేస్తావు ఆ బిడ్డ దేవుడు బాగా చేసినా లేదా స్వస్థత లేదా మంచిగా ఆడుకున్నాడు అర్థ చాలా సార్లు అయింది వాళ్ళ మీద కొడతాడు దృష్టి అయినాక ప్రార్థన చేస్తా ప్రభా ఆ బిడ్డ నీకు అప్పచేస్తున్నావు ప్రభా ఏం ఏమైనా ఫస్ట్ మనం ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ఎవరికైనా బాగాలేనప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఫస్ట్ అది కలుక్కోవాలా అన్నవారికి జ్వరం ఉందా టైఫాయిడ్ ఉందా మలేరియా ఉందా ఏముంది అప్పుడు దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తా దానికి గద్దీస్తే వెళ్ళిపోతాయి అది సీక్రెట్ మీరు చెప్పండి అది తెలియకొని ఎంత ప్రార్థన చేసినా కూడా దానికి జవాబు రాదు ఎందుకంటే అసలైన పర్ఫెక్ట్ గా అది అది కొడితేనే సరైన విధానంగా వాడితేనే కానీ అది కాదు కొడితే సరైన విధంగా అసలైన దాన్ని కొట్టుకుని ఒత్తు తోడి కొడితే ఏంలాము అర్థమైందా కాబట్టి అందుకే నువ్వు ఎలాంటి అనారోగ్యం ఉందని అదే అడుగుతావు ఫస్ట్ అన్నది ఏం ప్రాబ్లం ఉంది బ్రదర్ ఏం ప్రాబ్లం ఇస్తారంటే పాలన ప్రాబ్లం ఉంది బ్రదర్ అని చెప్పండి సరే చూడండి ఒకసారి మనోజ్ బ్రదర్ విషయంలో సైమానికి బాగా లేకున్నప్పుడు ఏమీ జరిగిందంటే అవి వైట్ ప్లేట్నెన్స్ అయ్యి అంటారు రక్తకాణాలు అంటారు తెల్లవి అవి తగ్గిపోయినాయి అని చెప్పంటే మనోజ్ బిర్యానీ నేను ఇద్దరు పోయి ప్రార్థన చేసినాను ఆ రోజు సాయంత్రమే నేను ఒక్కరోజు ప్రార్థనస్తే జరిగిందని చెప్పను చాలా మంది ప్రార్థన చేసినావు ప్రార్థన చేసి వాటితో నుంచి మాట్లాడినా సమృద్ధిగా నువ్వు నువ్వు సమృద్ధిగా నువ్వు ఉత్పత్తి కావాలా వైట్ ప్లేట్నిస్ ఏసు క్రీస్తు అని నీకు నేను ప్రార్థన చేసినావు ఈ వచ్చి ప్రార్థిస్తే వచ్చినావు సాయంత్రం కల్లా డిశార్జ్ అయిపోయింది అడుగు మనోజ్ బిర్యా అక్కడే ఉన్నాడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఇవన్నీ దేవుడు మన జీవితంలో నెరవేర్చుడు కానీ మనం వాడుకుంటులేదు అది బాధన్నట్టు దేవుడు కూడా చూస్తున్న ఇంత శక్తి నేను మీరు ఎందుకు ఇచ్చిన ఎంతగా నా బలం నా శక్తిని ఆత్మశక్తి ఇచ్చిన అన్ని చేసినా గానీ మీరు ఎందుకు వాడుకుంటారు ఇంకా మీరు ఎందుకు బలహీన అనేది ఆయన అంతగా వేదన పడుతున్నాడు అక్కడ కాబట్టి మనం బలవంతులుగా తయారు కావాలా బలవంతులు బలహీనమైన వారిని బలపచ్చే వారిలాగా ఉండాలా మనమే బలహీనమైపోతే వాళ్ళ సంగతి ఏం కావాలి వాళ్ళ కుటుంబంలో బలహీనలు ఉంటారు కానీ నువ్వు బలవంతుడు పెట్టాడు దేవుడు నువ్వేం ఒకరు ఒకరు పడిపోయినా కాదా ఒకరు లేపాలి కదా దేవుని నేను పెట్టిండు కానీ నువ్వేం చేయాలా వాళ్ళని లేపాలి అందరూ పడిపోతే దానికి అర్థం లేదన్నట్టు ఇంకా ఆ స్థితికి మనం ఉండొద్దు ఇది చెప్పాల మనుషులకి చూడండి కాబట్టి ఆయన రాకడ తోరగంది కాబట్టి మనం సిద్ధపడాలా బలపరచబడాలా మన శక్తికి మించిన ప్రయాణం లోకంలో దానికోసం మనం ప్రయాసపడాలా ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా కానీ అది పనికిరాని ప్రయాసమే కానీ అసలైన ప్రయాసము ప్రభు నుంచి రావాలా అది అసలైన ప్రయాసము దేవుని పరిచేరి విధానం కాబట్టి మన పనులు ఈ లోకం అన్ని ముగించుకోవాలా ఆయన పనులు మనం ముగి ముందుకు కొనసాగిస్తూనే ఉండాలా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అన్ని విషయాలు నీకు సక్సెస్ఫుల్ గా నేను బయట తీసుకొచ్చాను విజయం ఇచ్చాడు ఇప్పుడు నువ్వు చేయాలా ఆయన సువార్త ప్రకటించాలా ఎక్కడ పడితే అక్కడ అవకాశాలు వాక్యం చెప్తానే ఉండాలా చివరి చివరి గడియలు ఇది చివరి అవకాశం ఈ అవకాశం పోతే మరి మనకు రాదు ఆ తర్వాత మనం ఎంత ప్రయాస ఏం లాభం లేదన్నట్టు కాబట్టి భయపడకుండా ధైర్యంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక మన పనులు మనం సంపూర్ణ కొనసాగించుకోవాలా అలాంటి కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా ఒక్క విషయం అర్థం చేసుకు ఆయన ఆజ్ఞిస్తున్నాడు నువ్వు భయపడకు దిగులు పడకు నేను నేను బలపరుస్తాను నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ధైర్యంగా ఉండు అని మనకు ప్రభు చెప్తుంది కాబట్టి విశ్వాసంలో మనం ముందుకు పోవాలా అంచెలంచెలుగా వాక్యములు ఎదగాల బలపడాలి దేవుని ఆత్మతో నింపబడి ధైర్యంగా అనేది ఎదిరించాలా ఈ లోకపునేం చేయగలవు అని అనడలేదా దావిధి రాజు నాలో ఉన్న బలహీన చేయగలదు నేను బలవంతులు నువ్వు మాట్లాడుతున్న అది బలహీనత వెళ్ళిపోతూనే ఉంటుంది నీ బలవంతులు ఉన్నప్పుడు అది ఉండలేదు నువ్వు ఆ మాట పలిగితే అందుకే మనం ఉచ్చరించు అంటే ఎప్పుడు కూడా అవిశ్వాసం లాగా మాట్లాడద్దు అయ్యి అట్ అయ్యో అయ్యో అని చెప్పి అటు అది రానే రావద్దు నీ నోట్లోకి వెళ్ళి విశ్వాసగా నువ్వు మాట్లాడవు నువ్వు అది షేక్ కావాల్సింది సమస్య అట్లా అట్లా పర్ఫెక్ట్ గా మనకు తయారు కావాలా నేను తయారైనా నేను చెప్పను నేను ఆ స్థితి ఎదుగుతున్నాను ఎందుకంటే వాక్యం బయలుపరచబడ్డప్పుడు ఆ వరం కోసం నేను ప్రయాసపడుతున్నా ఆ వరంలాగా నా విశ్వాసాన్ని మార్చుకోవాలా ఆవు అని నేను ప్రయాసపడుతున్నా ఎందుకంటే అది అది మనకు బయలుపరచబడింది కాబట్టి మనం పంచుకుంటాం ఇతరులతో ఎందుకంటే చాలా మంది ఆరాధనలో పాల్గొనలే ఉంటారు చాలా మంది ఉంటారు రాలేని స్థితిలో ఉంటారు కానీ వాళ్ళు తెలియాలి కదా ఆ సీక్రెట్స్ తెలియాలి మనం తెలుసుకుని వాళ్ళకి రిలీజ్ చేస్తూనే ఉంటాం ఊర్లో గ్రామాల్లో పోయినప్పుడు చెప్తా ఉంటాం ఇవన్నీ వాళ్ళు వింటారు వాళ్ళు ఇంకా బలపడతా ఉంటారు అన్నట్టు తెలుసుకుంటారు కదా వాక్యం అది మనలోనే పెట్టుకుంటే ఏం లాభం విన్న కూడా చెప్పాలి కదా వాళ్ళు రాలేదు కానీ మనం చెప్పాలి కదా అది ఎందుకంటే పౌలు కూడా అంతే మనకి దేవుడు ఏ ఏవైతే చూపించినవన్నీ మనం చెప్పాలా అందరిని బలపరచాలా దేవుని రాజ్యానికి మనం సిద్ధపరచాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికి అనుగ్రహరించాలి కృతజ్ఞత చూద్దాం ఆయనకు వందనాలు చూద్దాం ప్రార్థన చేస్తాం అలా డియా థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాంటి గొప్ప దేవ పరిశుద్ధిరా మహోనతురా నీకెంతో స్తోత్రమైన గొప్ప ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభా ఓ ప్రభావ ఓ ప్రభావ నాతో నిరుచ్య శక్తిని బట్టి మీ బలవంతులుగా తయారు కావాలా మీకో పరిశుధాత్మ శక్తి ఉందితే ప్రభా మీ బలవంతులం ప్రభావ మేము ఉంటుంది యుద్ధ భూమిలో ప్రభా ఈ లోకం అనే యుద్ధంలోనే ఉన్నాం ప్రభావ కృష్ణుడు ప్రభా అనేక విధాలుగా వాటి కొడుతున్నాడు ప్రభావ ఎన్నో విధాలుగా వాడు మా మీద అటాక్ చేస్తున్నాడు ప్రభావ వాటి అన్నిటి మీరు విజయం పొందాలా ఎందుకంటే ప్రభావ మీరు చెప్పినారు మాకు శత్రు బలం అంతా మీకు అధికారం ఇచ్చి అన్నారు ఓ ప్రభా ఆ అధికారాన్ని బట్టి ప్రభావ వాటి మీద విజయం పొందాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ ఈ క్రైస్తవులు అది తెలియని స్థితిలో ఉన్నారు ప్రభు ఈరోజన ఓ ప్రభావ తన నీకు ఎంతో వన్నాలు ప్రభా ప్రతి అనారోగ్యాన్ని ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఏస్తు క్రీస్తున్న ఈ కుటుంబాన్ని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిపో శక్తుల ప్రతి రోగాలను గద్దిస్తాను ఈ కుటుంబాన్ని విడిచిపెట్టుకో ఏస్తు క్రీస్తునని నీకు ఆధ్యాపిస్తున్నాను హలలుయ ప్రవాసి తాకని ప్రవాహం మీరు బలపచ్యమని ప్రార్థిస్తాం ప్రతి బలహీనతను పతి నరాల బలహీనతను ప్రతి అనారోగ్యానికి సంపూర్ణ విడుదల ప్రకటిస్తాం ఏసు నామమున హలలుయ ప్రవాహ సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తాం మేము మీరే స్వస్థపక్షమని ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తాను ఏస్తు క్రీస్తు ప్రభా హీలింగ్ అయితే నేను లేవనెత్త బలపర్చను ప్రాభ నేను ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతులు పావులు అన్నాడు ప్రభా అం ప్రభావ మీ బలహీనంగా ఉన్నా కానీ ప్రభా మీ బలవంతులు ఎందుకంటే మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు ఏసు మీరు మాలో ఉన్నారు ప్రాభ మేము బలవంతులు ప్రభ ఇప్పుడు మీ బలహీనం ఉన్నా కానీ మేము బలవంతులు ఎందుకంటే మీ క్రియాశక్తి మా మీద పరిపూర్ణం అవుతుంది ప్రభావ మేము ఎప్పుడు బలం బలహీనంగా అప్పుడే మీ శక్తి రిలీజ్ అవుతుంది ప్రభావ అమలు అంతగా బలపరుస్తున్నాను గొప్ప దేవానికి ఎంతో వన్నాాలేసా మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వన్నాాలు వేసయ్యా తల్లి మరిచిన తల్లి విడిచినా గానీ నేను విడివిని అయినా నా కృప నేను విడిచిపెట్టిపోదన్నారు ప్రభావ పరమతం తొలిగినా గానీ మెట్టులు తల్లి లోకమే తారుమారైన గాని ప్రభా నా కృపని విడిచిపెట్టిపోదన్నావు ప్రభా మీ కృపలో మమ్మల్ని కప్పినారు ప్రభా మీ శక్తితో మమ్మల్ని కప్పినారు ప్రభావ వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వన్నాాలి ప్రభావ కృతజ్ఞతగా ప్రభావ విశ్వాసంతో మేము ముందుకు పోలం ప్రభావ ఎందుకంటే మనుషులు విశ్వాసం ఉండదు ప్రభావ మనుషు కుమారు వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుందన్నారు కాబట్టి అది మీకు అనుమానంగానే ఉంది ప్రభావ కాబట్టి ప్రభా మేము ఆ రీతిగా ఉండకున్న ప్రభావ ఆ కదురిశీలను చూపిన ఆ ప్రేమను ప్రభా ఓ ప్రభా మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోదు ప్రభావ అదే విశ్వాసంలో చివరి వరకు నా ప్రభు నాతో పాటు నా ధైర్యంతోనే ప్రభావ ముందుకు పోవాలా ప్రభా అయినా మేము అనేక ప్రాంతాలకి మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా అది మేము ప్రభా సిద్ధపడాల ప్రభావ ఈ లోకంలో ఎన్నో పనులున్నాయి ప్రభావ అయితే త్వర త్వరగా అడ్డంకులు తొలగించుకోవాలా ముందుకు పోవాలా ప్రభావ ప్రతి బలహీత నుంచి మాకు వెళ్ళగలిపించిన ఆయన ఇంకా ఎన్నో బలహీత మమ్మల్ని వెంటాడుతు ప్రవ్వా వాటి నుంచి మాకు విడుదల ఇచ్చామని ప్రార్థిస్తాం మీకు బలం అనేది గురించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాస్ ఈ కుటుంబం మీరు ఆశ్రయించు దీవించండి మీరు స్వస్పచని అంటే ఎంతో వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవాలి ఈ కుటుంబాన్ని సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తునాములు బలపచ్చాన్ని స్వరపరిచిన స్థిరపచ్చిన అయినా మీ కొరకు శాసన పెట్టుకుని పిల్లల జీవితం ఆశ్రదించని వాళ్ళ కెరియర్స్ మీరు ఆశ్రదించడం ప్రభావ బలపరచమని ప్రార్థిస్తాం అయినా స్టడీస్ నడిపించండి ప్రభావ మీ కొరకు సాక్షిని పెట్టుకుని ఆ కొడు సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏసుక్రీస్తు పరిషద నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవేశంలో సంపూర్ణ ఇచ్చింది అపవాదిలకు నాశనం తండ్రిని కార్యములకు నిరంతరం చేయం చేయం చేయం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపి మనకందరికీ ముఖ్యంగా గృహస్థులకి సదాకాలం తోడైన ప్రేజలర్ మేడర్ ప్రేజలర్ సిస్టర్ అందరికీ ఆమిల్ ప్రేజలర్ ప్రేజలర్ అన్న ఆ ప్రేజలర్ అన్న ఆ ప్రేజలర్